మాకు ఇస్తే వంద ప్రభా ఇద్దరం శివుడు నా బి మాకు నిలబెట్లా వంద్రభా నీ కృప్రభ అలాది నాభి కూడా కాపాడుతున్న కాబ నీకే శుకీ సోషాలు నీ రాకలు ఎంతో తెలుగు చేస్తు ప్రభా బాల్లో అలా శుభకర్లో ఇష్ట ప్రభా మీ క్రిపలు మా చిన్న గుంపు జాప్యం చేసుకుని మీరు నా ప్రభానికి శోతం నూతన అభిషేకం అలాగే క్రితం మీద క్రితాలు నడిపించండి వాళ్ళు జ్ఞానం అందించండి ఫస్టు తర్వాత నడిపించండి అలాగే ఇంకా తొలగించండి నేను భయం జీతం స్నానించనీ అలాగే సైతం దెయ్యాలు కూల్చొని నా జీవానికి చూద్దాం అలాగే రాణి బిడ్డ నడిపించండి అలాగే కాలు కాల్చని బలంగా ఆత్మ తనిపి బలంగా జ్ఞానం తనిపి తెలివి నా జీవానికి శోధం చేస్తాం కృపా మేడానికి వందడే సు ప్రభావ ఓ జీవాన్ని చదువుకుని ఆలస్యం నెరవేర్చండి పసుమోత్సాహం చేసేసి పాట పాడతారు ఎవరన్నా మేము పాడాలన్నా ఒక కొత్త పాట సార్ కొత్త పాట సరే ఒక్క నిమిషం సార్ మన పరిశుద్ధరావు బ్రదర్ భారత అంటే ప్రైజ్లాడం అందరికి ఆ ప్రైజ్ ఆడు ప్రజా ప్రైజ్లాడు పాట పాడుతున్నా ఓకే రుచి చూచి తిని ఏహో వాతముడనియూ రుచి చూచీరిగి తిని ఏహో వాతముడనియు రక్షణశ్రయించి నేదన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నేదన్యుడనైతిని రుచి చూచిగి యెహోవా యహోవా ఉత్తముడనియు గోపదేడూని స్తుల కుతృడనీ గోపదేవుడవుని స్తుల కుతృడనీవే తపం కారాదింతు దయాలుడవునివే తపకారాది దయాళుడవని వే ఋచిచూచి రిగిహో తడనియూ ఋచిచుతి ఏహో వా ఉత్తముడని దేవా ప్రభావలవాడా వగుదేవా ప్రభావల మనసార పొగడను మి ఆశ్చర్య కార్యములన్నసార పొగడను మి ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగివా ఉత్తముడనియూ రుచి చూచి ఎరిగి వా ఉత్తముడనియూ మన ముఘల దేవా అతిశ్రేష్ఠు అందరిలో మంచితన ముగల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదార పాడెద నిన్ను అతి సుందరుడావనియూ ముదమేదీ అతి సుందరుడావనియూ రుచి చూచి ఎరిగితిని తిని ఉత్తముడనియు రుచి చూచి తిని యోవా ఉత్తముడనియూ సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుక బాధలలో ఎంతో నెమ్మది నీచు నారక్షకుడు యేసు ఎంతో నెమ్మది నీచు నారక్షకుడు యేసు రుచి చూచి ఎరిగిహు తముడనియూ రుచి చూచి ఎరిగిహముడని జీవితమం తయూను యహోవానుదను నా జీవితమం తయూను యహోవానుదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తి నా బ్రతుకు కాలములో దేవుని కీర్తి రుచి చూచియరితి తిని యహో వాతముడనియూ రుచి చూచియరిగి తిని యహో వాతముడనియూ ప్రార్థిన్ గత ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగ పొందెదను అడుగు వాటన్నిటినీ సంపూర్ణముగ పొందెదను అడుగు వాటన్నిటినీ రుచి చూచి ఎరిగి తిని యహోవాతముడనియూ రుచిచూచిరిగి తిని యో వాతముడనియుతల్లి ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞాత చెల్లితూను ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించదను రుచి చూచి ఎరిగి తిని యహో రుచి చూచి ఎరిగితిని తిని యహో వా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నేదన్యుడనై తిని రక్షకు నాశ్రయించి నేదన్యుడనైతి నీ రుచి చూచిని యహో వాతముడనియూ రుచి చూచి ఎరిగిహుముడనియూ హుయ హలూయా పాట వాడి అవును ఆయన రుచి చూస్తేనే ఆయన రుచి ఆయన సర్వసంపూర్ణత మనం గ్రహించగలం కదా కాబట్టి మన ప్రభు అంత గొప్ప దేవుడు అన్నట్టుగా మూడో అధ్యాయం యహోషవ మూడు ఫస్ట్ చెప్తా యహోత్వా మూడో అధ్యాయము మా నోతితో ఉండి తన పుండి కావులు మీరు నడిపించి అలాగే సైట్ ఆటలు కొట్టేసి పరిశుభాత్మక సాధించని ఈ వాక్యం సరస్వతి నడిపించి మనం చదివే యహోశివ వేకువన లేచినప్పుడు అతడిలో ఇజ్రాయేల్ క్షితిము నుండి బయలుదేరి యోర్ధనకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి మూడు దినుములైన తరువాత నాయకులు పాలెము జనులకు ఇలాగూ ఆజ్ఞాపించి మీ దేవుడైన నిబంధన యాజకులైన లేవీలు మోసుకుని పోవుట ప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను దానికి వేల కోల మూల దూరము వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్లినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసములకు సమీపముగా మీరు నడవరాదు మరియు మరియుహో రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞను మీరు నిబంధన మందసమ్మ ఎత్తుకొని ప్రజల ముందర నడుచుడని నడువుడని యాజకుడు యాజకులకు అతడు సెలవేయగా వారు నిబంధన మందసమ్ము ఎత్తుకొని ప్రజల ముందర నడిచి ఫస్ట్ ఏముందేకు అలా లేచినప్పుడు అలా వేక అయితే మన ప్రభుత్వం మూడు రోజులు ఏం చేస్తున్నారు వేక వేసినా లేచినే అలా నిలబడడం అలా ఇజ్రాయెల్ అందరూ ఇజ్రాయెల్ అందరూ షికం నుండి బయలుదేరి యువర్ధనకు వచ్చి ఇజ్రాయల్ అందరూ షిక బయలుదేరి పోతు దేవుడు మంచి దేశం కోర్టు పోయినప్పుడు దాని దాటకం దాని దాటక మునుపు అక్కడ నిలిచి మూడు దినుములైన తర్వాత నాయకులు తల్లిదండ్రులు మూడు దనుములైన తర్వాత నాయకులు కాలేములో తిరుగులాడచ్చు తిరుగుచూ జనులకు ఇలాగ మీ దేవుడైన యహోవ నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని చూచినప్పుడు మీరున్న స్థలములు నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలను కదా మీకును దానికి దాదాపు రెండు వేల కొల్ల మూరల ఎడముండవలను ఇప్పుడు ఇక్కడ కొల్తానో చెప్తున్నాడు అంతా అంతా దూరం ఉండాలా అని చెప్తున్నాడు అలాదిగా మన దగ్గర మందు దగ్గర రాకూడదు ఎవరు మన పరిస్థితి ఎవరు దేవుని ఆద్యం ఉంటేనే అక్కడ మందస్తు ఉండాలా మనం చూస్తాం దాబి మన నాడు కోరుకుంటే మందు ఒక వ్యక్తి ముట్టం చూసిపోతుంది అంటే అప్పుడు గృహం ఉన్నప్పుడు దేవుడు ఎంత రోహంగా దేవుడు పరిస్థితి ఉంటేనే వాళ్ళు దాని దగ్గర వస్తుంది అక్కడ మీరు వెళ్ళి తోవాది కాదు మీరు తోవా ఇంతకుముందు నడిచిండ్రు కానీ ఇప్పుడు అత్యదని అక్కడ చెప్తున్నారు మీరు దానిని గుర్తుపట్టను దాన్ని గుర్తుపట్టే వాళ్ళను ఆ తోమని గుర్తుపెట్టిన తోవ అంటే మన ప్రభుత్వ ప్రభు మందమ్మునకు సమీపముగా మీరు నడవరాదు నడవరాదు అంటే నడవకూడదు నడవద్దు నడవద్దు మరియు శివ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జగ్న ఇచ్చను అలా మీరూ మన కొత్త అద్భుతం కార్యం చేస్తున్నాను మీరు పరిశుద్ధపరుచున్నాను అంటే పరిస్థితి ఉంటేనే నువ్వు కార్యం చేయడం కార్యం చూడడం పరిశుద్ధపరచమని హెచ్చరిక ఇస్తున్నాడు అలా అంటే వాళ్ళు పరిస్థితులు ఇప్పుడు మీరు పరిస్థితి మీ పక్షంగా మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు తెలవారు నిబంధన మందస్థము ఎత్తుకొని ప్రజల ముందర నడిచి ప్రజల మూలం నెలవాలా అలా అది అయితే ఇక్కడ చూస్తే మందసం అంటే ఏసు ప్రభు ఇప్పుడు మందరసం అంటే మనమే మందమంటే మనమే అలా అది ఏసు మనం ఉన్నాయి కదా మనం మన దేశం నెలవాలా ప్రజలకు ఏం చేయాలి చూపియాలా ఏసు ప్రభుత్వం చూపియాలా ఆ మంద ఏమి పాత్ర ఉంది కర్ర ఉంది ఆధ్వర్యం ఉంది కదా ఇక్కడ ఇప్పుడు మనం ప్రజలకు చూపియ్యాలా ఏసు చూపించాలా ఏసు చూపియాల ప్రజల మూలం నెలవాలా సువర్గా చెప్పాలా అప్పుడు యహోవా యహోశాతో ఇలాగు ఇట్లా నేను నేను మోసేకు తోడైనట్లు నీకు తోడయిందునని ఇస్రాయల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులేదు నిన్ను గొప్ప చేయ మొదలు అక్కడ అప్పుడు యహోవా యహోశువా తో నేను నేను తోడైనట్లు ఇప్పుడు జోడు మాట్లాడుతుంది ఇక్కడ మోసకు నేను ఎట్ట తోడు మీకు మీనా తోడు నేను ఇజ్రాయెల్ అందరు ఎదుట ఎరు అందరు ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను అలా గొప్ప చేయ ఎదురు కొంచెం అంటే ఆత్మీయ ఇజ్రాయల్ అలా అలా వియ చూస్తా గొప్ప జనం గొప్ప జనం చూసుకోరా చూసుకోరా సొత్తం ఈ వాట్సాప్ చెప్పుకుంటే వాళ్ళు చూస్తారే అని అంటే గొప్ప చేయ చూసి ఇజ్రాయల్ మీకు చూస్తారని ఏ కదా అవును మీరు యువర్ధన్ నీళ్ల ధరికి వచ్చి ఎవరిదాన్లో నిలువడని నిబంధన అందటము మోయ యాచకులకు ఆజ్ఞపించముకులు మనమే కదా కదా యాచకులు సమ ప్రజలకు కాబట్టిహో శివ మీరు ఎక్కడికి ఇక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి మీ దేవుడని యహోవ మాట మాటలో వినుడని ఇస్రాయల్ కు ఆజ్ఞాపించి మన మీ దేవుని వాక్యం వాళ్ళు చెప్పాలా మీరు ఏ మార్గంలోనూ మార్గంలో రాజే కదా వారితో ఇట్లా నేను సర్వలోకనా నిబంధన మందసం మీకు ముందుగా సర్వలోకనా నిబంధనం మీకు ముందుగా యువదానను దాటబోచున్నది గనుక జీవం దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట కణానీలను హిత్లను హివీలను సెరూజీలను గిర్షేషియులను ఆమోరిలను యోగుసీలను వెళ్ళగొట్టినని దీని వల్ల మీరు తెలుసుకుందరు అలూ ఇప్పుడు తెలుసుకోవాలా అలలుయ్యో కరానీలు మన ఇక్కడ దేవుడు శత్రులు విరదంగా ఉండే కదా ఎప్పుడు చూస్తే ఈ సైతం శక్తులు అలానే మన శుభార్త చెప్తే మనుషులు దయ్యాలు ఈ కరాలను దయ్యాలు ఇప్పుడు ఇచ్చి వెళ్ళిపోవాలా దేవుని దగ్గరపడతారా మన పోయిల్స్ వార్త మనుషులు దెయ్యాలు విడిచిపోవాలి ఏసుకి అని మనం ఏమంటారు అపోసా తరం రైజ్ దాంట్లో చూస్తారా అప్పుడు పేరు మీరు ఆ భూమిని ఇంతకే అమితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను అప్పుడు ఫిలిప్ సమరయ్య పట్టణం కు వెళ్లి క్రీస్తు వెళ్లి క్రీస్తులు వారికి ప్రకటించి ప్రకటించుతుంట జన సమూహంలో విని ఫిలిప్ చేసిన సూచక్రియను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను అలుయ్య ఆ కాలంలో ఏమంటాడు ఇటీవల అమూల్యను నీ ముంగట విలువీద విజయం ఇస్తున్నాడు మీ కోరి మంగ సంబంధం పిచ్చుకొని ఇది లేదా యహోవా చెప్తున్నారు అసలు ఇక్కడ చూస్తే పిలుపు ఆ పట్టంలో పోయి ఆ దయ్యని మనుషులకు విడుదలస్ అంట ఆ పట్టంలో దయ్యకు విగ్రంగా ఏం కలిగినట్ట పక్షవాయువు గలవారును కుంటి వారును అనేకులు స్వచ్చ పొంది ఈ మహా అద్భుతం జరిగింది పక్షవాదులు కుంటోలు తెలిసి దేవిక దేవుడు కుంటోలు పక్షవాదు ఆ వ్యాధి నుంచి స్వచ్ఛతం మహాకారీ చేస్తున్నారు అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగను అప్పుడు సంతోషం లేదు వాళ్ళలో ఇంక సీమోను అక్కడ మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకోనొచ్చు చమరయ జన్లను విభ్రాంతి పరుచుతుండను విభ్రాంతి ప్రజలకు మన ఉన్న కొద్దివాడు మొదలుకొని గొప్పవాని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచ్చు అతని లక్ష్యం ఉంచిరించి అతడు బహుకాలము గారెడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పచ్చినందున వారి లక్ష్యే అయితే ఫిలిప్ దేవుని రాజ్యమ గుచ్చిసు క్రీస్తు నామము గుచ్చి సువార్త ప్రకటించుండగా వారు అతనే నమ్మి పురుషులను స్త్రీలను బాక్కిస్వం పొందిరి దేవుని నెలపించింది అక్కడ కొందరు రక్షణ పొందేవాళ్ళు చెప్పింది స్క్యం తీసుకున్నవాళ్ళు మారమోసి బాస్ అయితే అక్కడ చూస్తే కింద చూస్తే మంత్ర గారు చూసాము అప్పుడే సీమాను కూడా నమ్మి బాక్కిమం పొంది పిలిపును ఎడపాయకుండి సూచక్రియను గొప్ప అద్భుతకాల చూసి విభ్రాంతిని పొందేను అయినవి చూసి విభ్రాంతి పొందాను అలాగే ఇంకేం కదా చూస్తాను దేవుని వాక్యం అంగీకరించారని అమౌలి విత్తలు ముంగనలో ఉన్న కనుక మనమే దేవునికి మందిరం ఆనే కనుక మనం ఈ కార్యం ఇక్కడ ఆ దేశంలో ఆ కాలంలో సరికొంచే ఉద్యమం ఈ కాలంలో ఆత్మీయం మనం ఏం చేయడా ఆ శీత కిరలు దేవునిచ్చిన వరాల ధర చేసి దేవుని భయమరిచి అనేకు దేవుని దగ్గర సినిమా దగ్గర నడిపించాలా ప్రజలకు విడిపించాలా పిలిపికుంటే ఆ సమర సమరప విడుదల పొందకపోతుండే కానీ దేవుని యాత్ర నడిపించి ఏం చేసి విడుదల అక్కడ గిరిచే వరకు గాంధీ విద్య యానం మన మన సేవలో మన పెద్దలుగా మంత్రిగా గుండెలు ఏంటి అయినా కానీ ఈ శీత దేవుని యొక్క నామం శక్తి చేసి చేస్తారు మారిపోయి వాల్వి ఏం వచ్చారుగా వన్ బై వన్ ప్రార్థన చేసుకున్నాక మనం ఈ సెషన్ చేసుకోండి ప్రార్థన చేయండి సరే నేను చేస్తానులే స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వర్ణాలి అబ్రహామి గొప్ప దేవ పరిశుద్ధులకు తండ్రి అబ్రహా యాకోబులకు చేసే వాగ్దాన ప్రాపరుద్ధ ద్వారా మా అందరి జీవితాలను నెరవేర్చి మమ్మల్ని అబ్రహా సంతాన్నిగా మార్చుకున్న దేవుడు గొప్ప దేవుడు విస్తయానికి వన్నాల్ ప్రభావ నీకే కృతజ్ఞతలు అప్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా ఐశ్వర్యం నీకే పలు కాలూయ నా దేవ నా ప్రభావ హృదయకాల సమయంలో ప్రభా మీకు మేము వచ్చినాం ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు అన్నా ప్రభావ యహోశివ ప్రభా యాజకులు చెప్తాడు ప్రభా దేవుని మందసం మీరు ప్రజలకు ముందుగా పొమ్మని చెప్పినారు ప్రభా మందసం అంటే ఎసు ప్రభా మీరే ప్రభా మీరే మందసం కాబట్టి మీకు మందసం మన హృదయంలో ఉంది ప్రభా మీరు మాతో పాటు ఉన్నారు ఆ మందసం ఎక్కడ వెళ్తే అక్కడ విజయం పొందని ఇస్రాలు పదేళ్లు ప్రభా ఫిలి కాలంలో కూడా ప్రభా ఆ మందసం ఉన్నప్పుడు ప్రభా వాళ్ళు ఆ రీతిగా భయపడిపోయినారు ప్రభా దేవుని మందసము ఇస్రాల్ మోసినప్పుడు ప్రభా ఫిలి భయపడి పారిపోయిన ప్రభావ పరిగెత్తిపోయినారు ప్రభా ఈ ఇంత గొప్ప దేవుడు వీళ్ళు కలిగి ఉన్నాడు అని చెప్పి భయంతో పారిపోయినారు ప్రభా అంత గొప్ప దేవుడు వేసాయ నీకు అన్నాను ఈ లోకం అంతా ప్రభా కాలంలో ఉంది ప్రభా నాదేవామూలు పెరిజీలు హిత్తిలు ఏవి చేస్రాలు పైన ఉండటం నిలవలేకపోయిన అదంతా శత్రు సమూహం ప్రభా కాబట్టి ప్రభా మీరు అగ్ని జ్వాలి నడిచి మీ మీ బిడ్డలైన ప్రజలకు ప్రభావ ఆనాడు ప్రభా విజయం దేవుడు ఈ రోజు కూడా ప్రభావ మీరు మా పక్షం ఉండి అమ్మలు ఆ రీతిగానే నడిపిస్తారు ప్రభానికి వన్నాళ్ళు మీరు నిన్న నిరంతరం మారని దేవుడు ఏకరీతి ఉన్న దేవుడు వేసేయానికి వన్నాళ్ళు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటామైనా గొప్ప దేవ సూర్యక్రియలు మహాత్కర్లు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు వేసే ప్రభావానికి వన్నాలయన నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటాం ఆయన నా దేవ నా ప్రభావ ఈ లోకమంత ప్రభావ నా తన ఈ లోకపేదమైన గారడి విద్యలతోని ప్రభావ ఓ ప్రభా తండ్రి ఎస్సు ప్రభా మోసకరమైన వాటి ప్రభా మనుషులు ప్రభా మోసగింపబడుతున్నారు ఆ టైంలో శిలిపులు మీరు అక్కడ నడిపించినారు ప్రభా మహా అద్భుతాలు చేస్తున్నారు అందరూ ప్రభా భాసిం రక్షణ పొందిన ప్రభా పరిశుధాత్మ కొరకు ప్రభావం కనిపెట్టుకుని అందరూ పరశురాత్మ అభిషేకం పొందుకున్నారు ప్రభావా దేవానికి వందాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాంటి కాలంలో మేము ఉంటున్నాం ప్రవా ఓ ప్రభావ మేము ఎక్కడ వెళ్ళే వార్త ప్రకటిస్తే ప్రక్కడ పరశుధాత్మ మనుషుల మీదకి రావాలా ప్రభా అనేకులు పరశుదాత్మ బంధుకో మేము మీ ఆనందించాలా సూచికలు మహాత్ అద్భుత కార్యాలయం జరిగించండి చీక శక్తులు దుష్ట శక్తులు ప్రవ్వా మనుషులు విడిచిపెట్టి పోవాల్సిందే ఏసుక్రీస్తు నామూనా అలాంటి గొప్ప విశేషమైన అద్భుతాలు అందరి సేవాజీతం జరిగించమని ప్రార్థమైన యుగ సమాప్తి చివరి అంచుల్లో మేము ఉంటున్నాం ప్రభావాస్తుో మాకు తెలియదు ప్రతి సూచన మా కాలంలో నెరవేరుతుంది మీరు అవి మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు ప్రభావ ఈ యొక్క విషయాల ప్రభ మేము అనేకులు ప్రకటించాలా అనేకులు మీ చెంతపు నడిపించాలా ఓ దేవాత దేవా మేము ఎక్కడ వెళ్ళి ప్రకటిస్తే అక్కడ ప్రభా మిగుల సంతోషం కలగాల ప్రభావ పిలుపు ప్రకటించిన సమరయ పట్ల మిగుల సంతోషం వచ్చి అనేకుడు సంతోషించినారు ప్రభావ అనేకుడు మీ మహిమను చూసినారు ప్రభావ అలాంటి విశేషమైన సేవ మేము చేయాల ప్రభా యుగ సమాప్తిలో మేము తీర్మానించుకుంటాం ప్రభావ నీకు వంద మమ్మల్ని నడిపించండి ప్రతి ఒక్క బిడ నూతనంగా మీరు అభిషేకించి మీకొక గొప్ప సాగుతులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం దేని ఇష్ట భయపడకుండా సమస్యలు పోకుండా అలసిపోకుండా ప్రభావ భయపడకుండా విశ్వాసంతోనే ముందుకు పోవాలి ప్రభావ నడిపించేది మీరు ప్రభావ నీకు వందాలి అనాడు ఇస్రాల్ ప్రజలు నడిపించి పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభలాగా నిన్ను నడిపించినారు మీ బిడ్డల మీ ప్రజలకు ప్రభావా ఓ ప్రభావాల పక్షంగా ఉండి యుద్ధాలు చేస్తున్న ప్రతి మీద విజయం ఇచ్చిన దేవుడు వేసి ప్రభావానికి వందాలు ప్రభా నీకే స్తోలి స్తోతాలు అర్పించుకున్నాం నాయన ఇక చివరి కాలం మేము కూడా ప్రభా సైతం శక్తుల మీద మీరు మాకు విజయం విజయం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా సర్వాంజ కవచం మీద కృపవరాలు మాకు అనుగ్రహించాను శత్రు అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభానికి వందాలు అధికారాన్ని మేము వాడుకోవాలి నిన్ను మైమ ఏసు క్రీస్తు నామం గురించి మేము ప్రకటించాలా రక్షణ గురించి మేము ప్రకటించాలా ఫిలుపు ప్రకటించింది అక్కడ ఓ ప్రవ్వా అనేతికి మేము ప్రకటించాలా నీ నామం మెరుగైన ప్రజలున్నారు ఈ లోకంలో ఎంతో మంది వాళ్ళందరికీ ప్రభావ మీ శివ ప్రకటించాలా ప్రవ్వాసుక్రీస్తు నామే రక్షణ అనేది మేము చూపించాలా ఆ యొక్క నామాని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ప్రవ్వా ప్రతి ఒక్కరు ఆ నామంకు ఆకర్షింపబడాలా ప్రతి ఒక్క బిడ మీతో అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించాలంటే బలమైన సేవ మేము చేయాలా నా ప్రభ నా దేవానికి వందలు ఇస్తే మమ్మల్ని ఇంకా బలపర్చాను ప్రవ్వ మమ్మల్ని ఇంకా సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోలే ప్రభావ దేనిషలుగా మేము భయపడకుండా ముందుకు పోవాలి ప్రభ వాడు భయంకరంగా వాడు విజృంభించి పనిచేస్తున్న ప్రభ దుష్టుడు ప్రవ్వాడు మమ్మల్ని ఏం చేయలేక కుటుంబాల మీద వాడుతున్నాడు ప్రవ్వాడు ఎంత భయంకరంగా సైన్య గానీ ప్రభా మే విశ్వాసం లేదు ఎందుకంటే వాటి మీద మీరు మాకు అధికారం మేము ప్రార్థన చేస్తే విడిచిపెట్టి పోవాల్సిందే ప్రభావ్వాసుక్రీస్తునామలా ప్రభ మేము చూస్తున్నాం మా కుటుంబాల్లో కూడా ఒక విషయాలు ప్రవానికి వందలు తాన్ని గొప్పదేవాడు మమ్మ విశ్వాసాన్ని కొట్టడానికి వాడు ఏదొక రూపంగా వాడు శ్రమ తెచ్చి పెడతాను అయినగా మేము భయపడం ప్రభా ఎందుకంటే మీరు మా హృదయంలో ఉన్నారు మీకు పవర్ మీకు శక్తిని మాకు ఇచ్చినారు మీ ఆత్మను మాకు ఇచ్చినారు మీ వాక్యాన్ని ప్రభా మీ ఖడ్గాని మాకు ఇచ్చినారు ప్రభా సైతాన్ని విజయం పొందడానికి అన్ని మాకు ముందే ఇచ్చినారు మేము పొందుకున్నాం ప్రభా సమస్తం అన్ని పొన్ని ఉన్నామని ప్రార్థించామ మీలో మాకు ఇచ్చిన ప్రభావితం చూస్తాను మా హృదయంలో ప్రభావానికి వన్నాను మీకే స్థుతులు శ్రోతలు ప్రభావం విశ్వాసంలో ప్రతి బిడ్డను నడిపించిన్నాడు ప్రవ్వ మీరు మహిమనందని ప్రార్థిష్టం అయినా వైరస్ బాధితులు అందరినీ స్వస్థపరిచాను ప్రవ్వా ఆ కలవరిశిల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వచ్ఛత ఉంది ప్రవ్వా తండ్రి పత్తి బిడ మీరు స్వస్థపచ్చాను ప్రవ్వ దేవుడు మీరు ప్రవ స్వస్థత మీ నుండి రావాల్సిందే ప్రవ్వా ఈ లోకం ఎక్కడో చూస్తుంది ఏదో తీసుకుంటే తగ్గిపోతుంది ఏదో వేసుకుంటే తగ్గిపోద్దు అని ప్రయాసపడుతుంది స్వస్థత మీ నుండి రావాలని ఆ సత్యం మర్చిపోయింది ప్రభా క్రైస్తవ సంఘం మీరు రోజునైనా క్షమించమని ప్రార్థిష్టం కనికరించమని ప్రార్థిష్టం వాళ్ళ ఆత్మీయత నిప్పని ప్రభావాల హృదయాలు తెరవండి వాళ్ళ దైవికమైన జ్ఞానం వృద్ధి చేయమని ప్రార్థిస్తామేనా ఒకప్పుడు ప్రభావం ఏ రీతిగా ప్రభావ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ప్రభావ ఎన్నో విషయాలు పొందుకున్నారు వాళ్ళు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు జరిగిన సంఘాలు ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరిగినాయి ఈ రోజు మర్చిపోయిన ప్రభావ మనుషుల మీద లోకపు విధమ మీద ఆధారపడుతుంది ఈ రోజు ప్రతి క్రైస్తవ సంఘం ప్రభావ క్షమించండి కనికరించి ప్రతి బిడ ప్రవా మొదటి ప్రేమను చేసి మారుమనిషి పొంది ఆ మొదటి క్రియ చేయాల మొదటి ఆత్మీయమైన అనుభూతికి తిరిగి వాళ్ళు నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప జనం మీరు ముద్రించండి కాచి కాపాడమని ప్రార్థిస్తాం సైతాన్ని బంధకాల నుంచి మనుషులు విడుదల పొందాలా ప్రభా చీకటి శక్తుల నుంచి బంధకాల నుంచి మనుషులు విడుదల పొందాలా ఓ ప్రభావ ఈ లోకం చీకటి కమ్ముకుంది ప్రభావ కటిక చీకటి జను కమ్ముకుంది ఎవరు కూడా గ్రహించలేని చేతులున్నారు ప్రభా ఈ లోకపు అన్ని అన్ని అన్ని వాటికి సమీపోయింది ప్రవ్వ అన్నిటి అంతం సమీపోయింది కాబట్టి మేము స్వస్థబుద్ది గలవారి ప్రార్థన చేసి మెలుకుగాని ప్రార్థించాలా అన్ని కనిపెట్టాలా కావలి మేము ఈ లోకం రాబోయే ఉపదవని కనిపెట్టి ప్రభావ మనుషులు హెచ్చరించాలా ప్రేమించాలా అనేకులు ప్రభావం చెందుకుని నడిపించాలా ప్రభా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం గొప్ప దేవ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి గ్రూపులో ప్రతి బ్రదర్స్ సిస్టర్ కుటుంబాలను మీరు దీవించి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించాను ప్రభావ మీ సేవలో బలంగా వాడుకునే కుటుంబాల చుట్టూ అగ్ని కంచిపోయిన ప్రభావ సైతన దురాత్మ పది చీకర శక్తులు పది డీమెంట్స్ ఏసుక్రీస్తా ఏ కుటుంబాలను ముట్టడానికి వీలే శక్తులారా ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తున్నా నా దేవ నా ప్రభావ ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచిమైన కాచి కాపాడి ఈ శ్రమల వల్ల ఎవరు కూడా కదిలింపబడుకున్న ప్రభావ నైనా ఈ సయ్య ప్రతి బిడ్డకు స్థిరంగా మీద నిలిచి ఓ ప్రవ్వా విశ్వాసం దాన్ని కడతా దాన్ని కొనసాగించే మీ వైపు చూస్తూ మాకు గురిచ్చిన ప్రభావ ఆ గురు ఎందుకు పరిగెత్తాల ప్రవ్వా ఎన్నో శ్రమలు అష్టాలు అయినా గాని ప్రవ్వా శ్రమలుగుండీ మహిమను పొందుకున్నారు కాబట్టి మీ బిడ్డలనే మేం కూడా ప్రవ్వ మీ ఆత్మను పొందుకున్న మేం కూడా ప్రభావ పిరికివాళ్ళం కాకుండా ప్రభావ విశ్వాసంతో ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని అందరూ చేయమని ప్రార్థిష్టం ప్రతి సంఘాన్ని సదసత్యులు నడిపించండి నా దేవ నా ప్రభావానికి వందాలిసయ్య ఎంతో మంది ప్రభా ఎన్నో ఆత్మలు నశించిపోతాయి ఏరియాలో ప్రభావ ఎన్నో ప్రాంతాలు పోయే వాటా చెప్పినాం ప్రభావ ఆయన ప్రాంతాలన్నింటి మీరు రక్షించుకునే ప్రభావం ఆకర్షించుకునే ప్రభావ బిడలన మీ పేరే తిని ప్రజలేసి ప్రభావ మీ బిడ్డలే ప్రవా మీ పెట్టిన ఆత్మ ప్రభావంతా మీ ఆత్మలే ప్రభావ మీరు సృష్టించిన బిడలే ప్రభా కనికరించాను ప్రభావ ఆ బిడ్డలకు మారుమని రక్షణ తెచ్చి కళల రూపంగా దర్శించి మీరు మాట్లాడే ప్రభావా సైతాన్ని బంధకాలేజ్ విడిపించండి దురాత్మ భయంకర దుష్ట శక్తులు ప్రవాలు పీడిస్తే ప్రభావం ఆత్మను ఘోషిస్తే ప్రభావ మేము చూడగలిగిన ప్రభావ కనికరించిన ప్రభావా ఆయన దురాత్మ నుంచి వాళ్ళకి విడలిపించిన రక్షణ మార్గం ఆ బిడలకి అనుగ్రహించని మీ వెలుగును ప్రకాశింపచ్చే ఆ ప్రాంతంలో ఆ బిడ్డలందరికీ ప్రభావ వాళ్ళు ఎంతగానో ప్రేమతో చేర్చుకున్నారు ప్రభుత్వం ప్రభావ మమ్మల్ని చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నట్టే ప్రావా వాళ్ళ జీతాలు కార్యాలు చేయని ప్రవ వాళ్ళ జీతాలలో రక్షణ మార్గం మార్మల్ దైత్యమని ప్రాధిస్తాం నా దేవనా ప్రభావ నీకు వందాలేసయ్య ఈ దినవంత ప్రభావం మీ సాయం చేత నడిపించిన ప్రభావ నూతనమైన కృపచేత నడిపించి నూతన అభిషేకం చేత నడిపించండి మేము చెయ్యి పని వాటిలో అంతట్లో ప్రభావ ఘన విజయం అనుగ్రహించి అని నా ప్రభావం మీ ఆకడ త్వరగొంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకలు సిద్ధపరచాల ప్రభావ అయినా దుష్టుడు ప్రభావ బంధకాలు పట్టున వాళ్ళందరినీ వాడు జయించాల ప్రభావ శత్రు గవిని మీరు స్వాధీన పచ్చుకోవాల ప్రభావ ఆనాడు ఇస్సల ప్రజలు స్వాధీన పచ్చుకున్నారు ఈ రోజు ఆత్మీయ మేము స్వాధీన పచ్చుకోలేవాడు వాడు వాడు మనుషులు ప్రవ్వాడిని మేము వాళ్ళు వాళ్ళ ఇంట్లో మేము చొచ్చి ప్రవా వాళ్ళని చేయించి ప్రావా ఆ బంధకాలను వాళ్ళు తీసుకుని బయటకి తీసుకుని రావాలా అలాంటి శక్తిని అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించి మీ ఆకులకు మళ్ళీ అందరూ సిద్ధపరచుకోమని తల్లలో రానున్నేసు క్రీస్తు పరిశుద్ధం నామమున ప్రార్థించుతున్నాం తండ్రి అబ్రహా ఇస్సాకి ఆకోట్ల దేవా నా దేవానికి వందనాలు దేవా నిర్నామం ఎత్తుకొని ప్రభావిడ కూడున్నాం ప్రభా మా ప్రార్థన ఆలకించిన దేవుడో తండ్రి ఈ సయా స్తోత్రం నైనా ఈ రోజంతా దిన విధానాన్ని బట్టి నీకే కొట్లాది వందనాలు ఏసు ప్రభా ఈ సాయం దినము చూడకుండా నశించిపోయినారు ప్రభా ఈ సయ్యా స్తోత్రం నైనా ప్రభా మమ్మ రెక్క చేత కత్తున్న ప్రభా బట్టి నీకు వందనాలు నీ శాశ్వతంగా మమ్మల్ని నిలబెట్టిన ప్రభా అందుని బట్టి నీకు కొట్లాది వందనాలు ప్రభా ఏమిచ్చిన విధానాన్ని మేము చెల్లించలేం ప్రభా తండ్రి నీకే స్తోత్రాలయ ప్రభానికి కొట్లాది వందనాలు ఈ కాన్ఫరెన్స్ కాల్ లో మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క దినారు మీరు విన్నారు ప్రభావ యేసు ప్రభ ఇంతవరకు యేసుప్రభ పాతంధర వాక్యం చేస్తే మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ అందరి బట్టి నీకు వంద వాక్యాం జీవిత శక్తి మాకు కృపను మాకు భాగ్యాన్ని దేండి తండ్రి నీకు వందన నీ లోబడి కలిగి ఉండాలని ఆయన నేను రాక్కడకు యేసు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన కుటుంబాలన్నీ యేసుకృష్ణ నామంలో దేవా ప్రతి ఒక్క కుటుంబం నీకు సహాయం చేయండి సత్యాన్ని స్వీకరించాలా ప్రభు యేసూప్రభ మీరే కార్యం జరిగించ ఎవరైతే రక్షింపబడలేదు అంతా రక్షణకి రావాలా గొప్పగా మీరు వాడికోండిన తండ్రి ఈ సయా నిరాకరణ సమయంలో పతక కుటం సిద్దపడి ఉండాలనైనా తండ్రిని కొట్లాది వందనాలు శివంగళం మైమగల ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా యేసుప్రభ నిరాకర ప్రత బిడ్డ బలమైన సేవ చెయ్యాలా ఏసు బలమైన పాత్రగా వాడబడాల దేవాసుప్రభ బలంగా మీరు వాడిక్కోడి ఈ సయానికి స్తోత్రాన్ని కొట్లాది వందనాలు ఏసుక ప్రతి ఒక్క మార్గాల్లో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి సేవలో ఈ లోకల్న ప్రతి ఒక్క బిడ్డ ఏసుకృష్ణ నామంలో దేవని నమ్ముకునే శక్తిగా ఇచ్చేయండి ప్రభ నిస్వార్థులు ప్రకటనగా చేస్తున్నాక ప్రతొక్క బిడ్డ తీసుకుని చెప్పి మాకు దయచేయండి యేసుప్రభానికి వందనాలు ప్రతొక్క బిడితో మీరు మాట్లాడండినైనా తండ్రినికు వందనాలు నైనా యేసుప్రభ ఎంత మంది రోగాలతో పీడింపబడుతున్నారో యేసుప్రభ బంధకాలన్నారో ప్రభా వాళ్ళంతా ఈ రోజు విడుదల విడుదల పొందిన కాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రినికే కొట్లాది వందనాలు జీవంగల తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నానైనా ప్రతొక్క కుటుంబాన్ని రక్షింపబడాలనైనా ఎవరు కూడా నశించిపోకుండా కాపుదల దయచేయండి నక్షలకు సహాయం చేయండి ప్రతొక్కడ సాక్షిని నిలబెట్టండినైనా తండ్రిని వందనాలు స్తోత్రం అయినా యేసు ప్రభా ఎంతమంది మార్గంలో తేవ ఎంతో మంది యాశంలు చనిపోతున్నారు ప్రభు వాళ్ళకంతా విడుదల దొరుకును గాక ప్రతి ఒక్కరు ఎవరినొచ్చిన ప్రతొక్క బిడ్డని ముచ్చండి తాకండి స్వచ్చపరచండి వాళ్ళకు విడుదల దయచేయండి ప్రభావ దుష్టి నుంచి విడుదల దయచేయండి యేసూప్రభ పాపం నుంచి విడుదల దయచేయండి యేసూ ప్రభ ఎన్నో చీకటి చక్క ఎంతో నశించిపోతున్నారు ప్రభా వాళ్ళంతా నశించకుండా ప్రభా ప్రతి ఒక్క అందుకొస్తే సహాయం చేయండి ప్రతి కాచి కాపాడండి భద్రపరచండి ప్రభావ వాళ్ళకందరికీ సువార్త అందాల ప్రభావ తండ్రి మీరు గొప్పగా మీరు వాడుకోండి ఈ శయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ లోకంలో క్రైస్తవులతో మీరు మాట్లాడండి మతంగా ఉన్నారు ప్రభా ఆచారణ తెలుసు ఎంతో మంది ఏసుప్రభ ఈ లోకాంతరంగా పాపంలో జీవిస్తున్నారు క్రైస్తవులు వాళ్ళతో మీరు మాట్లాడైనా ప్రతి ఒక్క సంఘంతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్క మీరు మాట్లాడండి తండ్రినికి వందన్నారు ఎంత మంది పడిపోయినారు ఎంత జీవిస్తున్నారు ఎంత మంది యేసుప్రభ ఆశ్రయించకుండా ఈ లోకాంతరంగా జీవిస్తున్నారు వాళ్ళతో మీరు మాట్లాడేనైనా వాళ్ళకి ఏసుకృష్ణ సత్యాన్ని ప్రకటించబిడ్డగా వాడబడాల దేవా గొప్పగా మీరు వాడుకోండి తండ్రినిఖ్యం వందనాలు ఈ రోజు వాక్కు పోవాలా ప్రభా వాళ్ళకి ఏసుకృష్ణ మాటకు యేసు ప్రభా వాళ్ళు శక్తి దాయిచ్చండి యేసు ప్రభా ఈ రోజు వాక్కు చెట్ట ప్రతొక్కటి బలపరచండి మాట చెట్ట ప్రతొక్కడి నుంచి అన్నికి లాక్కారండి తండ్రినిఖ్య వందనాలు ఏసుకృష్ణ నామలు వాళ్ళు లేచి మరి సత్యాన్ని ప్రకటించబిడ్డగా వాడబడాలని కొరకే ప్రభావ గొప్పగా మీరు వాడుకోండి ఎంతో మంది నశించిపోతున్న జనాంగకి వాళ్ళందరినీ నడిపించండి ప్రభావ ఏసుప్రభ మీరు సహాయం చేయండినర్ అర్థండి ఏసుక్రిస్తు నామంలో ప్రతొక్క బిడ లేచి బలమైన సేవ చెయ్యాలా యేసుప్రభ సంఘాల చిత్ర అగ్నికాంచ పెట్టిన కృపవరాలు ఆత్మీవరాజత అభిషేకింపబడాలా ఏసుప్రభ నశించకుండా పతొక్కట కాచి కాపాడబడాలా యేసుప్రభ పరలోక భూమి అదే విధంగా జరుగును కాక ప్రభ పరలోక నివాసి జరుగును కాక ప్రభా ప్రతి ఒక్క ఏసు సహాయం చేయండి అర్థండి ఏ సయానికి వందనాలు ఎంత మంది యేసుప్రభ మంత్రులతో చీకటి ఎంతమంది పీడింపబడుతున్నారు నాయన నిజానికి విడుదల పొందాలా ప్రతి ఒక్క అలవాటు నుంచి విడుదల పొందాలా బానిసత్తంగా ఉన్న తాగుబొత్తు నుంచి విడుదల పొందాలని ఆయన ప్రత్యొక్క బిడ్డని సహాయం చేయండి ఆయన తండ్రి ఇక్కలాది వందనాలు ఈ ఉగ్రత నుంచి ప్రతి ఒక్క బిడ్డ మీరే కార్యం జరిగించండి ప్రతొక్క ఆత్మతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్క మీరు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు జీవంగల తండ్రివి యేసు మీరు సహాయం చేయండినైనా వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నామైనా గొప్ప విజయం ఇచ్చే నువ్వు ప్రభు మీరే కార్యం జరిగించండి అనైనా సర్వశక్తి మంత్రి రాజీవంగా తండ్రి నికే కోట్లాది వందనాలు ఎంతో మంది ఎసు ప్రభ తువార్త అందక నశించిపోతున్నారు ప్రభా యేసూప్రభ వాళ్ళ కంద కేసుడు రక్షణ రావాలా ప్రభావ వాళ్ళంతా ఎవరు కూడా చనిపోనికి వీల్లేదేవా వాళ్ళకు కాపుదల దయచండి పరులోక దూత కాపుదల దయచేయండి యేసుప్రభ నీ కేసు అయినా ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎంతమంది కూడినామా ప్రభు ఎంత మంది ఆరాధన చేస్తున్నామో ఎంతమంది యేసుప్రభ నిలుసు తీసిగా నడుస్తున్నారా ప్రభా యేసుప్రభ దినమంతా యేసుప్రభ పట్టొక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి బలంగా పాత్రగా మీరు వాడుకోండి యేసుప్రభని జ్వరలాగా వాడబడాల దేవా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుతున్న కృపవరా చేత ఆత్మీవరా చేత యేసు ప్రభా ఫల చేత ఇంకా అభిషేకించి బలంగా వాడబడాల దేవా ప్రతి ఒక్కొక్క బిడ్డన పెట్టండి యేసు ప్రభా ప్రతి ఒక్క అధికారం ఇచ్చినావు ప్రభావిని మేము చేయించినాం ప్రభా యేసు ప్రభానికి వందనాల్ దాని విజయాన్ని మేము చూడాలని ఇంకా రాబోయే ఉగ్రతర యేసు ప్రభా ప్రతి ఒక్క శోధనలో విజయం చూడాలనైనా ఒక్క కారం మీరు జరిగించండి ఇంకా మమ్మల్ని బలపరచండిని ఆయన ప్రతి కుటుంబాల సరస్వతులకై నడిపించండి మేము ఎక్కడా అడుగు అక్కడ వెలుగుతో నింపబడాలా ప్రభావ అలాడు గొప్ప విజయాన్ని మాకు దయచేయండి నా తండ్రి అక్కడంతా వాళ్ళంతా సువార్థకు అందగడక శక్తిగా ఇచ్చేయండి యేసుప్రభ ప్రతండి సంధికి వచ్చిన మీరు సహాయం చేయండి యేసుప్రభ ఎంతో మంది యవనస్థులున్నారు ప్రభావ వాళ్ళకు కూడా సువార్త అందాలా వాళ్ళ పాపం నుంచి విడుదల పొంది మీ సంధికి మీ సహాయం చేయండి ప్రతి ఆత్మతో మీరు మాట్లాడి గర్భించి సరి చేయండినైనా తండ్రి నీకే వందనాలు ఇంకా ఎవరైతే వాక్యాను జీవించలేరో వాళ్ళతో కూడా మీరు మాట్లాడండినైనా ప్రతొక్క బిడకు నీ వాక్యం పరంగా జీవించాలా యేసుప్రభ ఎంతో మంది వాక్యం వినకుండా ప్రభా కఠినంగా ఉందని వెళ్ళిపోతున్నారు ప్రభా అలా జరగనికి వీల్లేదు ప్రతొక్క వాక్యం తెలుసుకోవాలా యేసు ప్రభాన్ని ప్రకటించే దేవ అద్భుతంగా మీరు వాడుకోలేదీ సర్వశక్తి వందనాలు జీవ గల తండ్రినికే వందనాలు ప్రభ ప్రతొక్కడిని సన్నికి వచ్చి నిలబెట్టండి యేసు ప్రభా ఇంత మీరు మాకు వాక్యం చూస్తే మీరు ఆనాడు తెలిపి ఏ విధంగా వాడబడ దానికన్నా మేము వాడబడాల దేవా అపసరిక మేము బలమైన సేవ భ మాకు అనేక విధాలుగా మాకు ఇచ్చిన ప్రభా భూమి మీద యేసుప్రభ ప్రతి ఒక్క పొందుకొని ఈ లోకానికి స్వార్థ ప్రకటన చేయాలా యేసుప్రభానికి వందనాలు పతొక్క బిడ్డకు తోడైనా నడిపించి విజయాన్ని దయచేసి ప్రతొక్కడ కాపుదల దండి రక్షణ ఇచ్చండి ప్రతొక్క బిడ్డ కుటుంబాలు ఏ యేసు ప్రభా సరిగా లేవ వారంతా సరిచేసి మీ సందానికైనా నడిపించండి ప్రభావ మీరు రాక ప్రతొక్క బిడ్డని దీవించి ఆశీర్వించి బలపరిచి గొప్పగా వాడుకొని మహిమార్థమై పతొక్క బిడ్డ సాక్ష్యం నిలబడాలా అని రాకడకు యేసు దీవించి ఆశీర్వదించి బలంగా వాడుకొని నామానికి దయచేయండి పతకబడి లోకానికి వెళ్తుండగా నిన్ను ధరించుకునే వెళ్లాలా ప్రభా యేసీ మనసు కలిగే ఉండాలనైనా గొప్పగా మీరు వాడుకోండి పతోకబడిని దీవించి ఆశీర్వదించి వేసు ప్రభాగం లాగా వాడుకొని సాక్షిని విడి అక్కడ సిద్ధపరచుకొని తెచ్చుకోమని యేసు మరి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రార్థించండి మనోజ్ అలాగే నాదియా మన తీసుకున్న నడిపించి విడుదల ఇచ్చింది అందుకోసం మూడు తిరిగి వేసి ప్రకలకు ఈ లోకం విడుదల కొత్త లోకం రక్షణ కలిగి వచ్చింది లోకలియానికి మౌనం ఉండదు మన నోరు అలా ఈ సమానం చేసాము దాబీ మర శక్తి నటించి ఆ శక్తి మొక్కలు ఇచ్చేయని ఈ లోకం మాత్రం రక్షించిపోతుంది ప్రభా అలాది అలా రక్షించుకోవడానికి సాధించం ఈ లోకంలో ప్రభావం వాళ్ళని రక్షించుకొని వాళ్ళు తెలియని తెలుసుకోవాలా కొంతమంది ప్రభాస్ కుటుంబం వాళ్ళకి తాకండి వాళ్ళకి శ్వాస అందించండి వాళ్ళని నాకు మంది పాత్ర నాకు రావోయ్య భయంకరమే కటిక చీకటి అన్న జరుపుకోవాలా పోవాలా వాడు మార్చడాన్ని కనించండి అందించడాన్ని కంచండి ఆవులు రాలేక లేదో ఆకుడు మీరు సేవ చేయాలా దీవించి పక్షించనీ సరిత రాజ్యంతో కబడాలా నీ నీతి రాజ్యంతో ప్రతి స్థాపించబడాలా దేవాన్ని దేవాణిస్తు నాభివానిస్తువ జరిగించండి నాభివానిస్తుంది దేన్ని భయపడకుండా దేన్ని చింద్రుగా హళి నాగ మాలు మీరున్న ఈ లోపల మాలో గొప్ప ప్రభా అలాని ఇంకా ముందు నడిపించి సైతం చేయాలి కలిసి ప్రతి బిడ్డతో మాట్లాడి అలా కృపాన్ అయ్య ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధ్యతలకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన